పదాచార్యమ్యమాన్చార్యవ్యత దూపరా మేవారన యొక్క విశ్వ పదం నిధాసి వేద్యం చరం చా విశ్వనంతరూపంకరుల అవతారికలో పునః అపిస్త అని అంటారు అంటే అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అవిరాట్ రూపాన్ని ఇంకోసారి స్ఫూపిస్తున్నాడు మరలా స్ఫూపిస్తున్నాడు ఓ ఆదిదేవ నువ్వు ఆదిదేవుడు పురుషుడలు పురాణుడలు అంతవరకు చూశాను త్వశ్చ విశ్వస్య పరం నిధానం ఈ జగత్తంతకు అల్టిమేట్ పరం అంటే సంవాతీతమైన నిధానం అంటే విలీనమయ్యే అధిష్టానము ఇదే కొంచెం టెక్నికల్ వర్డ్స్ మీరు జాగ్రత్తగా పట్టుకు పట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను సింపుల్గా మీకు దృష్టాంతం చెప్తుంటుంది ఆభరణ ప్రపంచము మనకి మామూలు స్టాండర్డ్ దృష్టాంతం ఈ వేదాంతులు కంసాలుల్లో మారాం ఎందుకంటే వేదాంతి మాట్లాడితే బంగారము ఆభరణాలు అంటారు కంసాలు అయి ఉంటాడు అని కూడా అన్నారు అవసరం కనుక ఈ ఆభరణ ప్రపంచము అంటే నెక్కస్సు మొదలైన ఆభరణాలన్నీ ఎక్కడ విలీనమవుతాయి అంటే మీరు మా సేఫ్ల నుండి ఆ సేఫ్లో కూడా విలీనం అవుతారని చెప్పకూడదు అది కాదు విలీనమో ఎక్కడ విలీనం అవుతాయి అంటే అవి బంగారం నుండి విలీనం అవుతాయి కాబట్టి బంగారాన్ని అస ఆభరణ ప్రపంచస్య పరం నిధానం అని మనం బాగుంది విధీయతే అస్మిన్ ఈ ఆభరణములన్నీ దీని ఉంచబడును అంటే ఆ నిధన శబ్దానికి ఒక పాజిటివ్ మీనింగ్లో నెగిటివ్ మీనింగ్ పాజిటివ్ మీనింగ్ అంటే దీని ఎందు చక్కగా భద్రం చేయగలము అనర్థం బంగారం ఎందు ఆభరణములన్నీ విలీనమై భద్రంగా ఉంటాయి నెగిటివ్ మీనింగ్ ఏమిటంటే మృత్యు నెక్లెస్కి మృత్యు వస్తే దేంట్లో కలుసుకుంటున్నది బంగారంలో కలుసుకుంటుంది నిధన శబ్దానికి సో నిధనంగత అంటే మరణించినాడో అని ఈ జగత్తు ప్రళయకాలలో విలీనమైపోయినప్పుడు ఎక్కడ విలీనం అయిపోతుంది మీ అందు విలీనం అయిపోతుంది అంటే జగత్ జగత్ ఇది ఇది ఎలాగంటే జగత్ అనేది ఈశ్వరం నుంచి బయటకు ప్రకటమవుతుంది మళ్ళీ ఈశ్వరులో విలీనమైపోతుంది దీన్ని మనం ఆధ్యాత్మం ముందు జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు ఈ ఈ సంబంధించిన సకల వ్యవహారంలోనూ మనం అధ్యాత్మంతో సరిపోల్చి తీసుకోవడానికి అవకాశం ఉంది సకల వ్యవహారాలు బికాస్ య బ్రహ్మాండే తథా పిండా పిండా త్రహ్మాండే రెండింటికి ఆ రకమైన వన్ టు వన్ కరస్పాండెన్స్ ఉండవు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్కి మనిషికి ఎలాంటి కరస్పాండెన్స్ ఉంటుంది మనిషిలో కుటుంబ చూడాలనుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కుటుంబ మనిషికి భర్తలు అనుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లో ఏమవుతుంది భట్టతలు అనుకుంటుంది మనిషి ముక్కు కొంచెం కోలంక్కు అనుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లో కోలముక్కు ఉంటుంది ఎగ్జాక్ట్ వన్ టు వన్ కరస్పాండెన్స్ అంటారా అటువంటి కరస్పాండెన్స్ అధ్యాత్మానికి అధిభూతానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ సకల జగత్తు అధిభూతము ఆ పరమాత్మముందు విలీనమవును అధిదైవము అధిభూతము అధిదైవముందు విలీనమవును అది మీరు ఆ రకంగా శుద్ధి చెప్తుంది మీరు విన్నారు సంతోషం కానీ దాన్ని మీ అధ్యాత్మంలో మీ మొత్తం వ్యవహారాలంతా సరిపోల్చుకోవచ్చు అధ్యాత్మంలో సరిపోర్చుకునే అవకాశం ఉన్నది ఇప్పుడు మీరు ఈ సంసారం మనం సంసారంలో జీవిస్తూ ఆ మనిషి జీవించే సంసారము దాన్ని ఎలా వర్ణించాలి దానికోసం ఏమిటి మనిషి జీవించే సంసారం అనగానే అంటే ఏమి నేను నా ఇల్లు నా వాకి నా భార్య నా పిల్లలు నా భర్త నా కెరియరు నా బ్యాంక్ అకౌంటు నా బాగుమతి వీళ్ళవన్నీ కలిపి మా మిత్రులు శత్రువులు మా పొలం మా పొలం ఇదే యార్థు విషయ సంసారం ఏవో ఇంకా ఎవరో మీరు యాడ్ చేయగలంటే యాడ్ ఈ సంసారం ఈ సంసారం అంతా ఇది రాత్రి మీరు నిద్రపోయినప్పుడు ఎక్కడికి పోతుంది కిటికీలోంచి ఎవరైనా పక్కనకి పోతుంది అనుకుంటున్నారా ఇది అలాగే పొడిపి నిద్రపోయినప్పుడు మీరు బెడ్ మీరు వడుక్కు నిద్రపోయినప్పుడు ఈ సంసారం అంతా కిడ్నీ నుంచి బయటికి పోదు అది మీలోనే విలీనమవుతుంది దీనికి నిత్య ప్రళయము అంటే ఈ నిత్య ప్రళయాన్ని కూడా ఆ కక్క నేను ఒకసారి కారులో ప్రయాణం చేస్తున్నాను ప్రయాణం చేసుకుంటే ఎండగా ఉంది కారు కొత్త ఉంది నాకు సంసారం ఉంటుంది సత్సంగము రిక్ష ఈ క్లాసు ఇవి వెళ్ళాలి అది ఇది ఈ లోపల నిద్ర అలా జోగొచ్చి అలా జోగుతూ ఉంటాయి ఈ సంసారం అంతా ఏమవుతుందంటే అంతవరకు ఉన్న సంసారం ఏమవుతుంది నాలో విలియన్ నాలో విలియన్ వైపు కారు పిచ్చి నుంచి బయటకు పోవడం నాలో విలియన్ అయిపోతుంది ఈ లోపల ఆ నిలిపి ఆయన లేకపోతే వెనక్కి మీరు ఇంకా బాగా నిద్రపోవాలంటే ఆ పిచ్చిని ఇంకా వెనక్కి జరుపుకోవచ్చు అన్నాడు అయిపోయింది దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ మై స్లీప్ ఆయన మాట్లాడకపోతే నేను ఇంకో విశ్రాంతి తీసుకుని ఉండి వెళ్ళి ఇందుకు అక్కడ నేను వెనక్కి వెళ్ళాను నేను వెనక్కి వెళ్ళాను అంచేతలా అయింది ఇప్పుడు నేను ముందుకు వచ్చాను బాధ కాబట్టి నేను ఎప్పుడైతే మళ్ళీ ఆ రకమైన అడ్వైజ్ నాకు ఇచ్చారో రి ఎండ్ ఆఫ్ మై స్లీప్ ఇంకా ఇంక నోమోర్ స్లీప్ సో అప్పుడు ఏమవుతుంది మళ్ళీ నా సంసారం నిత్యపోయింది రాత్రి నిద్రపోనక్క ఆఫ్టర్నూన్ క్యాట్నాప్ చూసారు అప్పుడు కూడా అది కూడా ప్రళయమే నిత్య ప్రళయం ప్రతిరోజు ప్రళయం మొన్నటి ప్రజలు నిద్ర లేచుకొనే మళ్ళీ జగత్తంతా మేము మీ సంసారమంతా మేము ఉండి ప్రకటన అయిపోతుంది నిత్య సృష్టి దీనికి నిత్య సృష్టి నిత్య ప్రళయము అంటే ఈ నిత్య ఈ నిత్య ప్రళయము అంటే మీ సంసారమంతా ఆ సంసారానికి నిధానము విలీనమయ్యే స్థానంలో మీరే ఎలా ఈ జగత్తు మహాప్రలయంలో పరమాత్మ ఎందు విలీనమవుతుందో అదేవిధంగా ఈ సంసారము ప్రతిదినూ నిత్యప్రలయంలో వ్యక్తి యొక్క స్వరూపమును విలీనమవుతుంది నిజనే భగవంతుడి గురించి మీరు ఎన్ని చెప్పడానికి అవకాశం ఉందో అవన్నీ ఆత్మస్వరూపానికి చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హీయ ఈ మహాప్రలయంలో జగత్తు పరమాత్మను విలీనమవును నేను దానికి కరస్పాండింగ్ చేశాను నిత్య ప్రళయంలో జీవుని యొక్క సంసారము వాళ్ళ యొక్క స్వరూపముందు విలీనమవు నువ్వు సరిపడేలా వన్ టూ వన్ మీరు దేవుడి గురించి ఏదైనా చెప్పడం దాన్ని జీవుని యొక్క స్వరూపాన్ని అన్వయించవచ్చు తత్వవశ అంటే అదే తత్వవశ అంటే ఈ అనుభవాలనే మహర్షుడు తత్వవశ అనే రూపంగా ప్రకటించున్నారు ఇదే అనుభవం మీరు దేవుడి గురించి ఏదైనా చెప్పండి అది జీవుడిని అన్వయించవచ్చు ఉదాహరణకి దేవుడు ఈ జగత్కార్యాన్ని అంతకం చేస్తాడు కానీ ఆయన రోజు కర్తృత్వం లేదు జీవుని అన్నీ కూడా జీవుని స్వరూపంలో కర్తృత్వం లేదు వీడు అజ్ఞానం చేత కల్పించడం కర్తృత్వమే కానీ వీడి స్వరూపంలో కర్తృత్వం లేదు దేవుడు అసంగంగా ఉంటాడు ఏ రకమైన అటాచ్మెంట్ లేకుండా ఉంటాడు జీవుని యొక్క స్వరూపం అటాచ్మెంట్ లేదు మీరు ఏది చెప్పరు దేవుడి గురించి మీరు ఏది చెప్తే అది జీవుడికి అనుభవస్తుంది మీరు ఏది చెప్తే ఈ అనుభవ ఇది ఈ సత్యాన్ని బాగా జీర్ణించుకున్న విషి యొక్క విషం ఆయన యొక్క దర్శనం నుంచి వచ్చినటువంటి మహావాక్యమే తత్వం లేకపోతే ఆనంద మహాస్మి మంచిది సో ప్రస్తుతానికి ఈ జగత్తు విశ్వ పరం నిధానం అస్య విశ్వత్వము పరం నిధానం ఈ విశ్వము అనే మాట మాట దక్షిణాముఖ్యూత్రం కూడా అక్కడ కంటే ప్రారంభమవుతుంది విశ్వం ఎప్పట దృశ్యమానం అనే జరుగుతుంది విశ్వం అంటే వివిధ ప్రత్యయ గమ్యం ఇది విశ్వం విశ్వం అనేది తెలియబడేది విశ్వం అంటే ఎప్పటికీ తెలియబడేది ఏ మ్యానిఫెస్ట్ యూనివర్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ది కాన్షియస్ బీయింగ్ దజన్ ఎగ్జిస్ట్ విశ్వము ఉంది అంటే అదే ఒక కాన్షియస్ బీయింగ్ ఒక ఒక చేతన పురుషుని యొక్క జ్ఞానంలో విషయంగా మాత్రమే ఉంటుంది ఒక చేతన పురుషుడి చేత చూడబడేది వినబడేది సృష్టించబడేది ఆ విధంగానే ఉంటుంది విశ్వం ఇతనే విశ్వాని గురించి మీమాంస ఉంది జగత్తు ఒక చేతన పురుషుని యొక్క ఆ చిదాకాశం the space the space of knowingness that is space of consciousness our consciousness ajitnya akashamo chidakashamo untanu aa chidakasham nindu viswamu prakashisthondi annu manottunnamu ee chidakashamu kalute svatantranga independenta ee chidakashamu yokka apekshavukunda viswamu svakaha gunmada annadu kete దానికి సమాధానం ఏం చెప్పడం తెలుస్తున్నారు ఋషులు ఏమో తెలియదు ఎందుకంటే మాకు తెలిసిన విశ్వము తెలిసి విశ్వమే కానీ తెలివికి ఇండియ తెలివి యొక్క అపేక్ష లేని విశ్వము కాదు కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద కాన్షియస్ బీయింగ్ ఏ మేనిఫెస్ట్ వరల్డ్ డస్ ఇట్ ఎగ్జిస్ట్ అంటే వాళ్ళు ఏం చెప్పారంటే గుడ్ ఓన్ We don't know. We cannot say, it doesn't exist. Okay. Can you say, independent of the consciousness of a conscious being, Vishwam does not exist. Can you say that? We don't know. We cannot say that. And yes, it is not a human being. No, it is not a human being. In the context, suppose, Vishwam, consciousness can be independent of God, exists above all, he knows. The non-existence has become an object of consciousness. Therefore, non-existence doesn't exist independently. I mean, it doesn't exist independently. It doesn't exist independently. It exists independently and the kapata of the kapashma is not. In the same way, Satvenava asatvenava nirmaktumashakyan anirmachaniyam is a part of the world. Aadhanga nirmachaniyakna. నిర్మించిన యత్నం అంటే ఒక చైతన్య చైతన్య పురుషుల యొక్క చైతన్య ఆ చైతన్యం కంటే విభిన్నంగా ఇండిపెండెంట్గా నిరపేక్షంగా చైతన్య నిరపేక్షంగా విశ్వమునకు స్వతంత్రమైన సత్త గలరా నో నిరపేక్షమైన సత్త విశ్వమునకు లేదు అని మీరు ఢంకా బుజాయించి చెప్పగలరా నో ఇంకేత్రం విశ్వాన్ని దాన్ని అనిర్వచనీయంలో వరసరి తీసుకుంది సో విశ్వము ఉంది అంటే అది గమ్యమయ్యే ఉంటుంది గమ్యము అంటే తెలియబడేదే విశ్వము ఏ విధంగా తెలియబడుతుంది విశ్వము కూడా వివిధ ప్రత్యయ గమ్యం వివిధం స్వయతే ఇది విశ్వము వివిధ ప్రత్యయముల రూపంగా ప్రత్యయము అంటే కానుక మనోవృత్తికి ప్రత్యేకము అంటే మెంటల్ ఫ్రేమ్ ఒక రూపాన్ని చూశారనేట రూపజ్ఞానం కలుగుతుంది అది ఒక ప్రత్యేక శబ్దాన్ని కంటే శబ్దజ్ఞానం కంటే అదొక ప్రత్యేయము ఈ విధంగా అనేక ప్రత్యేయములు శబ్దస్పర్శ రూప సగంధ ప్రత్యయముల యొక్క సమాహార రూపంగా మాత్రమే మీకు విశ్వం తెలియబోతుంది లేదా ఇది ప్రత్యక్షము ఉంటారు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే ఇన్ఫరెన్స్ ఈ ప్రత్యక్షం మీద ఆధారపడి ఇన్ఫరెన్సే అవుతుంది అల్టిమేట్గా ఈ ప్రత్యయములన్నీ కలిసి సెన్సేషన్స్ అనమాట ప్రత్యేకములు సెన్సేషన్స్ ఈ ప్రత్యయములన్నీ కలిసి విశ్వము అనే ఒక పిక్చర్ని మనస్సు నిర్మాణం చేసుకుంటుంది ఈ సెన్సేషన్స్ అన్నిటికీ కలిపి ఎలాగంటే చిత్రకారులు క్యాన్వాస్ తీసుకుని ఐదు రంగులు పెట్టుకుని ఐదు రంగులకి ఐదు కుంచెలు పెట్టుకుని ఒక్కో కుంచె ఇటు ఇంకో మరో కుంచే ఆ కుంచెలతోటి ఆ రంగులని ఆ మీద ఎడ్జిస్ట్ చేసి ఒక చిత్ర ఒక చిత్రాన్ని గీసే సరిగ్గా అదేవిధంగా మనస్సు ఏం చేస్తుందంటే స్పేస్ టైమ్ అనే క్యాన్వాస్ మీద ఐదు రకముల ప్రత్యయములు శబ్ద ప్రత్యయము రూప రస గంధ స్పర్శ ఐదు రకముల ప్రత్యయములను ఆ స్పేస్ టైమ్ క్యాన్వాస్ మీద స్ప్రే చేసి డిస్ప్లే చేసి జగత్ యొక్క ఒక పిక్చర్ని నిర్మాణం చేసుకుంటుంది దట్ జగత్ దేర్ ఈజ్ నో అదర్ జగత్ దట్ ఓన్లీ జగత్ there is no jagat independent of your mind. ఆఫ్ యువర్ మైండ్ భగవాన్ బ్రహ్మహర్షి the world is none other than your idea of the world. Your యువర్ యువర్ ద కాన్సెప్షన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ది వరల్డ్ దెర్ ఈజ్ నో అదర్ వరల్డ్ అదంతా కూడా విశ్వం అనే తమలో ఉంది విచేతనే తత్వం సిక్సబ్బుతుంది ఎందుకంటే వివిధ ప్రత్యయగమ్యం విశ్వం అంటే ఆ విశ్వం ఎక్కడి నుంచి వస్తుంది ఏకస్మాత్ ఆత్మనహా సర్వే లోక ఈ ఆత్మ నుండి వస్తుంది ఈ ఉదయించిన సర్వలోకంలో మళ్ళీ ఎక్కడ విలీనమవుతాయి ఈ ఆత్మస్వరూపంలో విలీనమవుతాయి అంచేతనే తత్వమసి సర్వ జగత్తు యొక్క సృష్టి స్థితిలయ హేతు బ్రహ్మ అని ఆ బ్రహ్మ నీవే తప్ప నీకంటే భిన్నంగా విలేశిమ్మా అనివే సో అసె విశ్వస్య పరం విధానం నీవే అని సృతిస్తున్నాడు నేను కొంచెం ఆ కాంటెక్స్ నుంచి ఒక్కడుగు బయటకు వేసి ఇంజనరల్ నేను వర్ణించాను ఇక వేత్తాసి హే శ్రీకృష్ణ నీవు వేత్తవు వేత్త అంటే విద్ అనే జ్ఞానానికి త్రిచ్ అనే ప్రత్యయం చేస్తే ఆ గుణం వస్తుంది సుగంత భూపథస్ వచ్చాడు గుణం వచ్చి వేత్తా అవుతుంది అంటే వెత్త అంటే తెలియదు వాళ్ళు ఇప్పుడు దీంట్లో మీకు జాబితంగా చెప్తాను మీరు చూడండి అంటే ఇవన్నీ క్రిటికల్గా అర్థం చేసుకోవాలి వేదాంతం అంటే క్రిటికల్గా ఉంటుంది ఏదో ఏదో కథా కథాకాలక్షేపం కాదు చాలా సాయంకాలం లేక అలసిపోయాం ఏదో ఇప్పుడు ఒకళ్ళు సంసారత్వం ఒకట కలిసిపోయాం ఇంకా సాయంకాలం కొంచెం ఒకటి కూర్చుంటే కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది పుణ్యము పురుషార్థము కొండే స్పిరిచువల్ ఎంటర్టైన్మెంటు అలా చూసుకోకూడదు వేదాంతా క్లాస్ వేదార్టా క్లాస్ ఇస్ నాట్ ఫిరిక్సివ్ ఎంటర్ట్రైన్ ఇట్ ఈస్ ద ఫిజిక్స్ ఫిజిక్స్ క్లాస్ గా దాన్ని ఆ ఆ సైన్స్లో దాన్ని అప్రోచ్ అవ్వాలి అంతేగాని ఆయన ఎదురుస్తారు అట్లా స్వామి గారు ఆయన వెళ్ళదు అట్లా కార్యగారు రెండు అయినా అలాగ ఉండకూడదు ఇసిట్ చేసుకుంటాం ఎనీవేక్ సమయం బ్యాక్ టు ది పాయింట్ ఇప్పుడు మీరు ఆలోచించాలి మీరు వెత్తా అంటుంది కదా రీజల్ట్ తెలుగు వాడు కూడా దానికి అర్థం తెలుగు అనువాదం చేస్తే తెలుగు వాడికి మీ వే ఏమిటి తెలుగువాడు జరుగులేదు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా తెలుగువాడు మీద జరుగు మీరు గుండి మీరు చేయవచ్చు కొంతమంది అతి అతి వినయాన్ని ప్రతి అర్థమై మేము మాదేమిది మేము అజ్ఞానం అసధ్యం లేదు అలాగే చెప్పండి అలాంటి అతి తెలుగు చేత వేదాంతలో పనికిరాడు అతి వినయం భోక్తరక్షణ కూడా ఏదో ఉంది వినయం వద్దు మీరు మనం ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నాం తెలుగువాడు ఎవరు మీద దిందా దేవుడు తెలుగువాడు ఎవరు కాదు అని తెలియదు మీరైతే తెలుగువాడు యువర్ ది నోవర్ హూ ఈజ్ ది నోవర్ యువర్ ది నోవర్ మరి ఏమిటి శ్రీకృష్ణుని పుట్టిన వేత్తనాశీ అంటే కాబట్టి అక్కడ ఒక క్రిటికల్ ఆస్పెక్ట్ ఉంది వడ్ల కిందలో బియ్య పుడిందా అంటే అర్థం ఉంది అలాంటిది ఉంది అక్కడ అది దాన్ని డైపోల్ అంట డైపోల్ ఇప్పుడు మ్యా మ్యాక్నేట్లు అనుకోండి నాపోల్ స్వల్ రెండు ఉంటాయి రెండు ఉంటేనే మ్యాగ్నేట్ అవుతుంది మరిస్తే మ్యాగ్నెట్ ఉండదు అలాగే ఎలక్ట్రిసిటీ కూడా పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు అలాగే బ్యాంక్ పాస్బుక్లో డెబిట్ క్రెడిట్ రెండు ఉంటాయి రెండు లేని బ్యాంక్ పాస్బుక్ ఎప్పుడైనా దృశ్యాన్ని డెబిట్ క్రెడిట్ రెండు లేని ఉండదు రెండు ఉంటాయి అలాగే ప్రతి అనుభవంలో తెలియవాడు తెలియబడేవి రెండు నోవర్ నో ఇన్ఫ్యాక్ట్ నోవర్ అంటే ఒక సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ హూ నోస్ ఉండాలి ఉన్నప్పుడే నోన్ తెలియదు నోను సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ హూ నోస్ లేకుండా నోను తెలియవాడు నేను ఫలానా అనే ఒక పరిచ్ఛిన్నమైన అభిమానము కలిగి నేను తెలుసుకుంటున్నాను అనే తర్సం వ్యక్తి అంట అటువంటి వ్యక్తి సెల్ఫ్ కాన్షియస్ తర్సం లేకుండగా ఘటము అనేది తెలియబడేది ఉండదు ఘటము ఘటము అంటాడు ఘటము అంటాడు ఘటము అన్నాడంటే అర్థం ఏంటో నా ఘటజ్ఞాతమైన నాకే తెలియబడే ఘటము అని నేను లేకుండగా తెలియబడే ఘటం అనేది కాబట్టి ఇట్స్ ఎ డైకోల్ ఇట్ ఇస్ ఆల్వేస్ ఎ డైకోల్ తెలివివాడు తెలియబడేది జగత్ ఎప్పుడు కూడా మీకు తెలియవాడు తెలియబడేది అనే రూపంగానే అనుభవానికి వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ తెలియవాడు అంటే ఎవరు మీరు ఈ తెలియవాడు ఈ దేహము ఇంద్రియముడు మనస్సు నేనే అనేటువంటి పరిచ్ఛిన్నాభిమానం పరిచ్ఛిన్నది లిమిటెడ్ దేహ రూపే మహా ఎంత పురుగుతో ఉన్నా ఆరు గోలు ఉండదు ఇండియాలో ఆరుగున్న వాళ్ళు కూడా పొరుగు వాళ్ళ కంటే లెక్క దేహం ఎంత ఎంత ఎంత బరువు చూసినా రెండు వందల ఉంటే గొప్ప ఉండక్క కూడా అంత బాగున్న అవసరం ఉంటే విషయం చెప్పాను కాబట్టి సో అటువంటి పరిచ్ఛిన్నమైన దేహము ఇంద్రియము మరీ కొంచెం దూరం చూడాలంటే గడవ ఉంటే పరిచ్ఛిన్నంగా ఉంటుంది ఇంద్రియము పరిచ్ఛిన్నమైన ఇంద్రియము మనస్సు ఎంత మనస్సుకి ఓ చిన్న సంసారం ఆ సంసారంలోనే పరిభ్రమిస్తూ ఉంటుంది మనస్సు దీన్ని పరిచ్ఛిన్నము అవుతారు అటువంటి పరిచ్ఛిన్నము నేను నాడి అనే అభిమానం గలవాడు వాడు వాడు ఉంటారు వాడు తెలుగు వాడు వాడి చేత తెలియబడేది ఘటపకాన్ని ప్రపంచప సో తెలుగు వాడు తెలియబడేది వాడికే జీవు పరిచ్ఛిన్నాభిమానం కలిగిన జ్ఞాతకే జీవులు ఇప్పుడు మనుషులు నడుపుకోండి మనిషి యొక్క సారం ఏమిటండి నేను ఒక ప్రశ్న చెప్పాను గురణము యొక్క సారమేమిటి భావనము పరిగెత్తు ఎద్దు యొక్క సారం ఏమిటి బరువు లాగుత ఇది ఎద్దు యొక్క సారం కాబట్టి మనిషి యొక్క సారం ఏమిటి జ్ఞానం విజ్ఞానం మనిషి యొక్క సారం ఒక బాక్సర్ అడిగారు మనిషి యొక్క సారం ఏమిటారు రింగులో బాక్సింగ్ చేయటా అని చెప్పాడు అలా చెప్పకూడదు అలాగే ఆయన అలా చెప్పినా వీళ్ళు ఎవరు చెప్పాలంటే విజ్ఞానము మనిషి యొక్క సారంలో చెప్పాలి ఎందుకంటే విధానంలో మనిషిని విజ్ఞానమైన పుష్షాన్ని వర్తిస్తారు అంటే ఏమిటి ఒక పరిచ్ఛిన్నమైన దేహాలలో ఏ అభిమానం నేను అభిమానం పెట్టుకుని తన తీరుబాడుగా నిలబడి జగత్తుని తెలుసుకుంటూ ఉండేవాడు వాడు విజ్ఞానం లేదు వాడు వాడే జీవు నేను జీవుల గురించి చెప్తాను ఇప్పుడు ఈ జగత్తు జగత్తుతో పాడు జగత్తును తెలుసుకునే విజ్ఞానమైదు విజ్ఞాన వైద్య జగత్తు తోడు జగత్తులకు విజ్ఞానం వైపు తోడు విజ్ఞాన వైద్యుడు లేని జగత్తు ఉండదు జగత్తు లేని విజ్ఞానం ఇది ఉండదు ఇప్పుడు గ్రాహ్య గ్రాహక ఏ ఆ స్టార్ ఇప్పుడు ఈ స్టోరీ ఈజ్ నాట్ ఓవర్ ఇక్కడ అక్కడ క్రిటికల్ పాయింట్ ఏమిటంటే ఈ తెలియవాడు తెలియబడేది తెలియవాడు తెలియబడేది ఈ డైపోల్ని లోపల నుంచి వాచ్ చేసేటువంటి చైతన్యము కాలదు దానికే సాక్షి అని అంటే అర్థం ఏమిటంటే యు నాట్ ఓన్లీ నో బట్ ఆల్సో యు నో దట్ నో అంటే వెన్ యు ఆర్ నోయింగ్ యు ఆర్ ద నోవర్ విస్ ద నోవర్ నోన్కి అపోజిట్గా ఉండే నోవర్ మీరు నేను తెలుసుకునే సమయంలో అయితే దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ నోన్ నోవర్ నోవర్ నోన్ అనే ఈ డైపోన్కి అబవ్గా ఉండి సాక్షిగా వర్షిస్తుంది వాచ్ యూ కెన్ వాచ్ ఇంకేతనే ఉదాహరణకి ఇప్పుడే నేను పాఠం చేస్తున్నప్పుడు వాక్కు ఉచ్యమానో నేను వాక్త పలుకువాడ పలుకువాడు పలుకబడేది రొన్న ఉంటాయి రెండు ఏదన్నాగా ఏమండదు పలుకుతా ఉందంటే పలుకువాడు పలుకబడేది నేను పలుకుతున్నాను పలుకబడేది మాట్లాడడం పదములు వాక్యములు ఇప్పుడు ఈవెన్ వై ఐఎం స్పీకింగ్ ఐ వాచ్ మైసెల్ఫ్ స్పీకింగ్ అది సాక్షి భావంలో ఆ సాక్షి దాన్ని శంకరుడు దానికి ఒక భాషలో ఇతర భాషలో కూడా దానికి ఒక సక్కటే బుద్ధైన వార్తలు ఇచ్చారు సకల బుద్ధి ప్రత్యయ సాక్షి బుద్ధిలో ఒక ప్రత్యయం ఉంది అంటే ఆ ప్రత్యయము జ్ఞాత జ్ఞేయము రెండు జ్ఞాత జ్ఞేయము ఒక ప్రత్యయము ఘట జ్ఞానం కలిగింది అంటే ఘట జ్ఞాత ఉంటాడు ఘట జ్ఞానం ఘటము జ్ఞాత జ్ఞయము అలాగే ఉంటుంది ఆ ప్రత్యయం సో ఆ విధంగా ఈ సకల బుద్ధి ప్రత్యయములకు సాక్షిగా ఉంటుంది సకల బుద్ధి ప్రత్యయ సాక్షి ఆత్మ ఆత్మ యొక్క ప్రాక్టికల్ డెఫినెషన్ ఈ డెఫిన్యూషన్ దట్ యొక్క ఎగ్జామ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ సెల్ ఆ సాక్షి భావన అది ఆత్మ దట్ ఆత్మ ఇస్ బ్రహ్మ చూడండి మీ అందే జీవుడు ఉన్నాడు మీ అందే దేవుడు ఉన్నాడు క్లిప్ ఫ్లాప్ మీరు ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోండి ఇటేక్ ఎనీ ఎక్స్పీరియన్స్ దీని ఘటము నేను ఘటనము తెలివి వాడను అదొక అనుభవం ఘట ఒక అనుభవం ఈ అనుభవంలో ఈ అనుభవంలో ఘటానికి ఎదురుగా ఉన్నవాడు జ్ఞాత జ్ఞాతకి ఎదురుగా ఉన్నది జ్ఞేయము ఘటము ఈ జ్ఞాత ఆ జ్ఞాత జీవుడు అజ్ఞాత జీవుడు అయితే ఈ జ్ఞాతజ్ఞేయము అనే అనుభవాన్ని సాక్షిగా దర్శిస్తూ ఉండేటువంటి నిర్వికార చైతన్యం జ్ఞాత వికారము కోరుతాడు ఆ ఘటన నచ్చితే వీరికి సంతోషం ఘటన అవ్వలేదు జ్ఞాత వికారి వికారశీలి నిర్వికారంగా అనిర్వాణంగా ఆ జ్ఞాతు జ్ఞేయ అనేటువంటి ఆ ద్వంద్వాన్ని వ్యాఖ్యగ్రాహక ద్వంద్వాన్ని పరిశీలి సాక్షి భావంతో దర్శిస్తూ ఉండేటువంటి ఆ సాక్షి యొక్క సన్నిధిలోనే మీకు ఆ బ్రహ్మం ప్రకాశిస్తూ ఉంటుంది ఆ శుద్ధ చైతన్యం ఏది అది ఆత్మ అది ఏ బ్రహ్మ అదే బ్రహ్మ వేత్తాసి అంటే అటువంటి సాక్షి ఓకే మేవాశ్వ పరంప్రకృష్టం నిధానం విధీయతే అస్ జగత్వం మహాప్రలయాద మహాప్రలయము నిత్య ప్రళయము ఇత్యాగులేదు ఇంకా ఇవ్వకునే ప్రళయాలు పౌరాణిక ప్రళయం అవే ఆత్యంతిక ప్రళయము అని జ్ఞాని దాన్ని ఇవ్వకుంటాయి ఇంకేదైనా ఆది సందర్భాలు అవన్నీ గౌరవతాయి వీటి ఇటువంటి ప్రళయములు అన్నింటి కూడా ఆ జగత్తంతా ఏ పరమాత్మతత్వం విలీనమై ఉంటుందో ఆ పరమాత్మను ఏదే కించ అంటే ఇంకా ఏంటంటే వేత్త వేత్త అంటే విధి జ్ఞానే కావాలి విధి జ్ఞానేకే ప్రత్యయం పృచ్ ప్రత్యయం వేత్త వేత్త అక్కడ మరి ఎలాగమో రావాలి న్యాయంగా ఇడాగ్రహం రావాలి కానీ ఏడాగం రాలేదు వేత్తాదేది ఇరాగం లేదు ఈ డాగరణం రావాలి పాణీయులు ప్రకారం అందుకోసం శంకరుడు వేదితీ ప్రయోగం అదే ఆర్ష ప్రయోగం వేత్తాగం అనేటువంటి వేదిత అని ఉండాలి ఇక్కడ వస్తుంది ఆర్థాపక స్వేట్ బాబు ఆదేశం కాబట్టి ఇడాగం చేస్తే ఉండదు వేద్ ఇత అంటే వేదిక అక్కడ ఇదంతా ఏం మాట్లాడుకున్నా శంకరుకి వేదిత అని అంట అంటే వేత్త అన్న దాన్ని ఆటపత్రమే కానీ వేదిత అనే పాణితమైన మీరు చూసుకోలేదు నువ్వు తెలుసుకుంటూ ఉంటావు ఏ సర్వస్యవా వేద్య జాతస్య తెలియబడే జగత్తుంతా ఉండదు కదా వేద్యము జగత్తు వేద్యము అంటే చూడబడేది వినబడేది అధ్యానించబడేది ఆస్వాదించబడేది స్పృశించబడేది అది అది జగత్తు అటు ఇప్పుడు సూర్యుడు అని కూడా పృథివీ మీరు స్పృశిస్తారు స్పృశించబడేది చూస్తారు సరే సూర్యుడు ఉన్నాడనుకోండి ఓన్లీ చూడడమే సూర్యుడికి చూడడమే ఉంటుంది తప్ప స్పృశించడం ఉండదు కాబట్టి చూడండి పృథివీ దగ్గరికి వచ్చేప్పటికీ చూడొచ్చు ఆగ్రాన్ని ఉక్కుతోటి ఆగ్రానించవచ్చు స్పృశించవచ్చు ఇన్ని చేయొచ్చు సూర్యుడిని మీరు ఆధ్వానించగలరా చూడాలి ఇంకా సూర్యుడు అధ్యానిస్తారు చూడడమే కష్టం ఇంకా ఏప్రిల్లో చూడడం కూడా కష్టం ఆర్టికే స్థాపన ఈ మిత్రులు ఒకటి ఒక ఉండాలి అని చెప్పి సంస్థలు సంతోషం కల్పించి ఒకసేపరు ఉంచవలసిన తప్ప వీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇంకా ఏప్రిల్లో ఎనీవే కాబట్టి సూర్యుడి దగ్గరికి వచ్చేప్పటికీ సూర్యుడు కూడా జగత్తులో భాగమే కానీ ఎంత తేడాగా చూడండి పృథివీకి సూర్యుడికి పృథివీ చూడ చూడొచ్చు కృషించచ్చు ఆధ్యానించవచ్చు గర్భవతి పృథివీ చాలా ఉంది కానీ సూర్యుడి దగ్గరికి వచ్చేప్పటికీ చూసి దండం తప్ప ఇంకా చేసేది అయినప్పటికీ సూర్యుడు కూడా జగత్తులో భాగమే మొత్తానికి బట్ట సో ఈ ఈ సకల జగత్తును తెలియవాడలు ఈ లేదు వేద్య జాతము తెలియబడే సంభవం అంటే సకల జగత్తు దీనికి తెలుగువాడలు నీ అంటే అర్థం నీ బాధపక్ష ఈశ్వరుడు లోకసాక్షి ఆయన పూర్యమండల అంతర్గతుడై ఈ జగత్తులందరినీ చూస్తూ ఉంటాడు అక్కడి నుంచి లోకసాక్షిగా ఆయన అలాగే వధించారు ఆ వ్యక్తి అత్తమానోషన్ సమ్మృత్యం చేతేనా దేవోయాతి భువనా విపశ్యను అది ఎదుర్వేదో భువనా విపశ్యనుగ్వేదంలో భువనాన్ని పశ్యన్ ఏదైతే ఎదుర్వే ఉంటాయి సో భువన అంటే సకల జగత్తులను సకల లోకములను విపశ్యన్ జాగ్రత్తగా సాక్షిగా చూప్తో దేవ యాతి ఆయాతి వస్తాడో వెళ్తాడు రథం మీద రథం అంటే కిరణం ఉంటే రథము సో ఆ రకంగా సూర్యుడు లోకసాక్షి లోకసాక్షి సూర్యుడి ఓ గురువు గారు ఇద్దరు శిష్యుడికి వాళ్ళకి వేదాంత ఎంతవరకు బోధపడిన వాళ్ళు మీకు చెప్పడం కోసమని తీయడం కోసమని ఇద్దరికించి ఏదో కొంత లిక్విడ్ ఏదో సమకంగా కషాయంగా దగ్గర చిన్న చిన్న కప్పుల్లో ఇది ఎవరిలో చూడకుండా గుట్టుకుడు మింగి రెండు కాదు చెప్పాడు అంటే ఒక శిష్యుడు తక్కువని పానకం అనుకున్న గెలం ఒక శిష్యుడు తక్కువ అలా పక్కకి వెళ్ళి చీకట్లో ఎవరిని నేను చూడు చూసుకున్నాడు తాగిస్తా వచ్చాడు పెట్టాడు పక్కన మీరు ఇంకో శిష్యుడు ఆ రోజు కొట్టడానికి రాదు మొన్న పొద్దున వచ్చాడు నా వల్ల చాలా రోజులు ఎందుకు ఎవరైనా కానీ సమస్య ఏమిటంటే ఏం చెప్పుకుంటారండి పొగలైతే చూపు రాత్రి అయితే చంద్రుడు చూస్తున్నాడు ఎవరు చూడకుండా ఎలా తాగాలో నా వల్ల కాలేదు కాబట్టి నేను సాక్షిగా ఉండి తీసుకొచ్చాను అప్పుడు గురువు గారు కూడా నీకు వేదాంత అర్థమైపో ఆ విధంగా సాక్షి ఈశ్వరుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు పంచభూతాలు సాక్షి ఆ పంచభూతాలలో సాక్షి ఎప్పుడుగా ఉండి మనం చేసి పల్లెని చూస్తూ ఉంటాడు సో మనం అనుకుండా ఎవరు చూడకుండా చేసుకుంటూ ఉంటాం ఎవరు చూడకుండా చేయవచ్చు లేదు ఆ ఈశ్వరుడు లోపసాక్షిలో ఉనిపిస్తూ ఉంటాడు ఇది పురాణ దృష్టి దార్శనిక దృష్టి అంటే ఏమిటి నేను తెలివివాడము దగ్గరకు నా చేత తెలియబడేది ద్రష్టాదృష్టం జ్ఞాతాజ్ఞేయు దీనిని దీనికి అతీతంగా ట్రాన్స్సెండింగ్ దిస్ టెయిడ్ ఆఫ్ ఆపోసెట్స్ వీటికి సాక్షి చైతన్య రూపంగా ఆ పరమాత్మయే ప్రతి మానవ హృదయంలో ప్రతి ప్రాణంలో ఉన్న అహమాత్మ ఉడాకేష సర్వభూతాశయ స్థిత ఆత్మా అంటే సకలబుద్ధి ప్రత్యయ సాక్షి ఇచ్చాక్షి రూపంగా ఉన్నాడు అటువంటి సాక్షిది నీవే ఇక వేత్తాసి వేద్యం వేద్యం కూడా నీవే ఇప్పుడు మీరు ఇది గమనించండి సూర్యమండలాంతర్గతుడైన అంతర్గతుడై సూర్యమండలాంతర్గత పురుషులుగా సకల లోకములకు సాక్షి దేవు ఈ సాక్ష్యము లోకమైన పడుతుంది సాక్షి ఆయనైతే లోక ఉంటుంది సాక్ష్యమవుతుంది సాక్ష్యము అంటే సాక్షిగా చూడబడేది సాక్షే చూడబడేద సాక్ష్యము సాక్ష్యం అంటే కోట్లు సాక్ష్యం కాదు చూడబడేది సో అది జగత్తుంది ఆయన సాక్షి ఈ జగత్తు సాక్ష్యము సాక్షి సూర్యమండలాంటి సాక్షి పరమాత్మ ఆయన చేత దర్శించబడే సాక్ష్య రూపమైన జగత్తే ఉండేది అదెవరు అది పరమాత్మ అంటే భేదంగా ఉందా అది కూడా నీవే అక్కడ సాక్షి విలీవే ఇక్కడ సాక్ష్యము ఉండే ఇది కొంచెం విదూరమైన సంగతి ఒక మైక్రోస్కోప్ లో చూస్తున్నాడు ఈ మెడికల్ లాబొరేటరీస్ మైక్రోస్కోప్ ఉంది ఆ మైక్రోస్కోప్లో ఐపీఎస్ అని ఉంటుంది అక్కడ కన్ను పెట్టి ఒంటి కన్ను చూస్తాడు ఇటీవల స్లైడ్ బ్లాస్ట్ పెట్టి దాని బ్లడ్ శాంపుల్ పెట్టి పెడతాడు ఇంకో మహాత్ముడు అక్కడ ఈ మైక్రోస్కోప్ ఐపీఎస్ దగ్గర ఉండి చూసేది ఆ స్లైడ్ మీద చూడబడేది రెండు నీనే అన్నారు మూటార్వ ఇది కొంచెం విదూరంగా దూరంలో ఉంది మరి అది వేదాంతం అంటే మీ దూరంగా ఉండి దాని దగ్గర వేదాంతం సో ఆ విధంగా సంథింగ్ సిమిలర్ టు దాట్ అక్కడ సూర్యమండలంలో ఉండి చూసేటువంటి సాక్షి సూర్యనారాయణ స్వామి ఆయన ఆయన చేత దర్శించబడే పాంచభూతమైనటువంటి జగత్తు రుడు నీవే అంటున్నాడు వేత్తాసి వేద్యంచుడు నీవే దీని రహస్యం ఏంటంటే దీన్ని మీరు మళ్ళీ అధ్యాత్మంలో దీన్ని మీరు డైరెక్ట్గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అధ్యాత్మంలో అధ్యాత్మంలో దాన్ని చక్కగా సెపరేట్ చక్కగా దాన్ని మనం రికన్సర్ చేయచ్చు ఎందుకంటే అపాతత అయిపోయిన చూసినప్పుడు అదేవిటి దేవుడు అక్కడ ఉంటే ఇక్కడ ఉండడానికి ఇక్కడ ఉండే అక్కడ ఉండడానికి వీలు లేదు ఇక్కడ నుండి చూడబడేది ఊవే అంటే ఏ కే అనే అపాతత ఫలితంగా ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది కానీ కొంచెం సూక్ష్మంగా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు అధ్యాత్మంలోనే చూడండి ఇప్పుడు ఘటాన్ని మీరు చూస్తా ఘటాన్ని చూస్తా ఈ ఘట జ్ఞానం అనేది ఎలా అర్థం చేసుకోగలిగితే అసలు మీకు ఆ జ్ఞానం అపిస్టిమాలజీ యొక్క తత్వం బాగా తెలుస్తుంది ఇప్పుడు ఘటజ్ఞానం మీరు తెలుసుకోండి ఘట ఘటజ్ఞానము ఘటజ్ఞానం చేతనే ఘటము నిర్ధారింపబడుతుంది ఘటన చెప్పదు నేను ఘటము నేను ఘటమునే ఉన్నాను అని ఘటన చెప్పదు అహం ఘటహాస్మి అని ఘటన చెప్పదు అయం ఘట అని వీడు చెప్పాలి వీడిచేత తెలియబడిన తెలియబడినప్పుడే ఘటము యొక్క ఉనికి వీడి చేత తెలియబడని ఘటము యొక్క సత్త అనేది ఏమీ ఉండగలరాటం అనుకున్నాము ఇది ఘటము అయం ఘట అని ఎదుర్కొన్న చూపిస్తారు తను ఇక్కడ ఇక్కడ ఘటము అని ఎదుగుకుండా చూపిస్తాడు ఇప్పుడు మీరు అవుతుందండి కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకున్నప్పుడు తెలియట సీచుత అంటే తెలియటే అంటాం ఓకే సీకిత అన్న దర్శనమున్నా జ్ఞానము ఒకటే ఓకే కళ్ళు మూసుకున్నాను తెలియట అనేది లేదు తెలియట లేదు ఎందుకంటే కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకున్నాను ఏం సాగుతుంది మీకు అన్నీ తెలుస్తున్నాయి బాబే నాకు ఎందుకంటే ఇప్పుడు కళ్ళు తెరిచారు కళ్ళు తెరవడబడితేటండి తెలియట ఆరంభమైంది తెలియట హ్యాస్ బిగన్ తెలివి వచ్చిందా అంట నిద్రపోతున్న వాళ్ళు ఉందా అంటే తెలుగు వచ్చింది అంట అంటే తెలుగు వచ్చింది అంటే అర్థం ఏంటి ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ హ్యాస్ స్టాక్ నోయింగ్ వచ్చింది ముందు ఏదొస్తుంది ముందు ఏదో వస్తుంది నోవర్ నోన్ వస్తాయా నోయింగ్ వస్తుందా నోయింగ్ వస్తుంది ముందు నోయింగ్ వస్తుందండి తర్వాతనే నోయింగ్ వచ్చిన తర్వాత నో నో వస్తాయి అవునా సినిమాలో కూడా ముందు ప్రకాశం వస్తుంది ప్రకాశం వచ్చాకనే హీరో విలన్ హీలన్లో వస్తాయి ప్రకాశం రాకుండా హీరో విలన్ వచ్చేస్తాను అది అలాగే నేను తెలియని వాడను తెలియబడేది జ్ఞాత జ్ఞేయము ఈ జ్ఞాతా జ్ఞేయమే ముందు తెలియట ఉండాలి ద్రష్టాదృశ్యము కూర్చేవాడు చూడబడి రెండు ఎప్పుడు వస్తాయి ముందు దర్శనం ఉండాలి కళ్ళు తెలిస్తే దర్శనం వచ్చేసిందా దర్శనం వచ్చేస్తే ఆ దర్శనంలో ఈ ద్వంద్వము ద్రష్టాదృశ్యము అనే ద్వంద్వము ప్రకటమవు నేను ఒక విషయం చెప్పండి దర్శనము లేకుండా దృశ్యం కింద దర్శనము లేకుండా ద్రష్టం కాదు ద్రష్టాదృశ్యము రెండు ఏకకాలంలో ఉదయిస్తాయి ఏకకాలంలో విలినడం దృశ్యం వచ్చిందంటే ద్రష్టతో పాటే వస్తుంది ద్రష్టం వచ్చేటంటే దృశ్యంతో బాటే వస్తుంది ద్రష్టాదృశ్యము ట్రంట్ కదా ఈ సింక్ టు కదా ఎప్పుడు వస్తాయి అది ట్రంట్ కదా వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాయి దర్శనం ముందే వస్తాయి పోయినప్పుడు ఎప్పుడైపోతాయి కాబట్టి అక్కడ ఉన్నది ద్రష్టాదృశ్యము అనే డివిజన్ అని మీరు అనుకుంటున్నారు అది డివిజన్లా అనిపించింది ద్వైతం ఉందని అనుకుంటున్నాను ద్రష్టాదృశ్యము అనే ద్వైతం ఉందని మీరు అనుకుంటున్నారు వాస్తవంలో ద్రష్టాదృశ్యము అనే ద్వైతం ఉన్నది కాదు కనిపించినది కనపట్టేదే తప్ప ఉన్నది కాదు మరి ఉన్నదేమిటి దర్శనమే ఉన్నది తెలిజన్లీ సీమ్ సీయర్ అండ్ సీన్ అవుట్ ఆఫ్ దట్ సీన్ ఉన్నది సీయింగే సీఎల్ సీన్ ద్రష్టాదృశ్యం అనేది వైతము ఆ సీన్ నుంచి ప్రకటన కానీ ఫాలో అవుతున్నారండి ఈ గోలండి ఇలాంటి ఈ గోళ కోసం రాలేదు పాఠానికి అది సాయంకాలం ఏదో మానాశ సో ద్రష్టాదృశ్యం అనేది దర్శనం నుంచి వస్తారు దర్శనం నుంచి వస్తారు క్రస్టార్ వస్తుంది ఇప్పుడు సినిమా తెర మీద హీరో విలా హీరో ఇట్ ఉల్ నాట్ విలాన్ నాకున్నా వీడో కట్టి వాడో కత్తి తీసి ప్రతి యుద్ధం సినిమాలో కట్టి యుద్ధం ఇప్పుడు ఈ హీరో వెలన్ ముందు ఎవడొస్తారండి సినిమా తెర ముందు ఎలా వస్తుంది ఇద్దరు ఒకేసారి ముందు వెనక ఉన్నారు కావున ఇద్దరే ఒకేసారి వస్తారు అవునండి అయితే హీరో విలన్ అనే పెయిర్ ఒకేసారి వస్తారు ఆ పెయిర్ ఎప్పుడు వస్తుంది ప్రకాశం వచ్చేటం వస్తుందా ప్రకాశం రాగమం వస్తుందా ప్రకాశం వచ్చేటం వస్తుంది ఆ పేరు దేంట్లో ప్రకాశిస్తుంది ప్రకాశంలోనే ప్రకాశిస్తుంది హీరో అంటే ఎక్కడ చూసినా ఆ ప్రకాశమే విలన్ అంటే ఆ ప్రకాశమే హీరో విలన్ అక్కడ రెండు అంటే ద్వైతం హీరో విలన్ రెండేళ్ళ యాభై యాభై ఒకటే అర్థం ఉన్నట్టు కనబడింది తప్ప ఉన్నది ఒకటే ప్రకాశమే అంటే అద్వైత దట్ ఈజ్ అద్వైత ద్వైతానికే అద్వైతానికే అంటే తెర సో ద్రష్టాదృశ్యము ద్రష్ట నేను దృశ్యము లేదు రెండు వేరువేరుగా ఉన్నాయి అంటే ద్వైతం ఏమంటే ద్రష్టాదృశ్యము ఆబ్జెక్ట్ డివిషన్ ఈజ్ ఓన్లీ అప్యారిషన్ అలా కనబడుతుంది తప్ప వాస్తవంగా ఉన్నది దర్శనమే దర్శనమే ఉంది ఆ దర్శనమే ఇటువైపు ద్రష్టరూపంగా కనబడుతోంది అటువైపు దృశ్యమై కనబడుతోంది ఉన్నది జ్ఞానమే జ్ఞానమే మీద జ్ఞాపక మీ బయట జగత్తులో జ్ఞేయంగా ప్రకాశిస్తుంది ఒకే జ్ఞానము ఆ జ్ఞానమే పరమాత్మ ఆ పరమాత్మయే ఒక ఉపాధిను జ్ఞాతగాను ఆ జగత్తు ఉపాధిలు జ్ఞేయముగా ప్రకటమవుతున్నాడు ఒకే జ్ఞానం జ్ఞానమే ఉంది ఇంకేతనే ఈశ్వరుడికి వెహిరుషము అదే లక్షణము సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అది వెహిరుషం ఎటువంటి జ్ఞానము అంటే సత్యమైన జ్ఞానము అనంతమైన జ్ఞానము అని ఆ జ్ఞానాన్ని దానికి విశేషంగా పెట్టారు తప్ప జ్ఞానం బ్రహ్మ జ్ఞానమే బ్రహ్మ మరి జ్ఞానం బ్రహ్మ అయితే ఈ జ్ఞాత ఇవ్వడండి వీళ్ళ జ్ఞాత ఆలయ జ్ఞాత ఈ ఆరోజు జ్ఞాత కుక్క పిల్లి ఇవన్నీ జ్ఞాతలే అందరూ విజ్ఞానంలో ఈ జ్ఞాతలందే ఎవరు ఆ జ్ఞానమే జ్ఞాతలుగా ప్రకాశిస్తుంది మరి ఈ చెట్టు కుక్క కుండా ఈ జ్ఞేయులన్నీ ఏమిటి ఆ జ్ఞానమే జ్ఞేయముగా ప్రకాశిస్తుంది ఇంత జ్ఞానమే ఆ జ్ఞానమే జ్ఞాతగా కనుగొడుతోంది సినిమాలో ఎలా అయితే ప్రకాశమే హీరోగా కనపడుతుంది ప్రకాశమే హీరోయిన్గా కనపడుతూ ఉంది ఉన్నది ప్రకాశం అలాగే చైతన్యమే గౌరవ చైతన్యమే ఉంది ఆ చైతన్యమే మీరు నేను తెలియకుక్క సకల ప్రాణులు సకల జ్ఞాతల రూపంగా కనపడుతూ ఈ జ్ఞాతల చేత తెలియబడుతూ ఉండే జ్ఞేయ రూపమైన జగత్ ఏదైతే ఉందో ఆ జగత్ కూడా ఆ చైతన్యమే ప్రకాశిస్తుంది ఉన్నది ప్రకాశ చైతన్యం తప్ప జ్ఞాతా జ్ఞేయము అనే ద్వైతం అక్కడ ఏది లేదు వ్యక్తాసి వేద్యం చూసుకో వేత్తాసి వేదిత సర్వస్య వైద్య జాతస్య వైద్యము అంటే తెలియబడేది జాతము అంటే సముదాయం ఈ సకలమైన తెలియబడే వాటి యొక్క సముదాయములకు తెలియవాడు ఇవే సముదాయములకు అంటే కర్మవి సృష్టి కర్మవి సృష్టి మరి తెలియబడేది ఎవరు హము తత్చ అసి తెలియబడేది ఏది కాదు అది కూడా నీవే అడుతున్నావు ఇప్పుడు సరిపడిందండి మట్టి అడుగు ఒకే తత్వము కాదు ఓన్లీ వన్ రియాలిటీ అని ఏదెక్సైడ్ వస్తున్న మంచిది ఘటన దగ్గర కూడా అంతే కదా కూడా పరిస్థితి అలాగే ఉంటుంది ఎందుకంటే ఘట జ్ఞానం అని అనుకోండి ఘట జ్ఞానం ఘట దేశంలో కలగదు మృదయ దేశంలో కలుగుతుంది అది మనం మర్చిపోకూడదు ఘట జ్ఞానము ఘట దేశంలో ఘట జ్ఞానం కలగదు మొదయ దేశంలో కలుగుతుంది ఇప్పుడు ఘటన జ్ఞానము ఎక్కడ ఉంటుంది హోదయంలో ఆ జ్ఞానంలో విషయమయ్యే ఘటన ఎక్కడ బయట ఉంటుందని వీడు ఉదయంలో జ్ఞానం ఉందండి ఘట జ్ఞానం ఉందండి ఉదయంలో ఘటజ్ఞానం ఉంటే ఆ జ్ఞానంలో విషయమయ్యే ఘటము ఈ అబ్జెక్ట్ ఆఫ్ దట్ దట్ పల్సేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆ ప్రత్యేయం ఆ జ్ఞానము దాంట్లో విషయమయ్యే ఘటము బయట ఉన్నది రుజుసత్వం ప్రాంతం రాష్ట్ర ఎందుకంటే సత్వము ఇది అది బయట